మామాదందరాది కామాది కాకాదిం కాదింది. అబ్రహా ఈసాఫ్ యాపరు దేవనా ప్రభావ ఇక సాయంకాల సమయన నా దేవ ఈ ప్రభా తి మీ సన్నిధిని మనం నడిపించానైనా దాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తి అర్పించుకోవడమైనా మీ వాక్యం ధ్యానించబోతున్నాను ప్రభా మాతో మాట్లాడండి మా జీతాలు సరిచేయనైనా మీకు పరిశుధాపణ కార్యం చెరిగించండి నా దేవ మీ వాక్యమని సత్యాన్ని గ్రహించేలాగా మీ ఆత్మ నేతలు ఇప్పని ప్రభావ వాక్యం మాతో మాట్లాడండి మా తలంపులు మా ఆలోచనను కొట్టివేళ్ళు ప్రభావ మీ తలంపులు మీ ఆలోచన మీ దైవికమైన జ్ఞానంతో నింపి ప్రభావాతో మాట్లాడే మహింపొందుమని ఏసుక్రీస్తు పర్షుతో నామం ప్రాతిష్టాంతాన్ని అమ్మయిన్ అలలుయ్య కీర్తన కదా నూట పంతొమ్మిది కీర్తన పద్దెనిమిది వచ్చింది నూట పంతొమ్మిది కీర్తన పద్దెనిమిదవ వచ్చింది అలలుయ్య చూడండి దావీది రాజు ఆయన ప్రార్థన చేస్తు నూట కీర్తన చాలా ముఖ్యమైంది అయితే ఆయన ప్రార్థన చేస్తుండ్రు నేను నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులను తెరువు అలలుయా కాబట్టి దేవుని ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యమే కదా దేవుని వాక్యమే దేవుని ధర్మశాస్త్రం కాబట్టి ఈ ధర్మశాస్త్రం అన్న ఆశ్చర్యమైన కొన్ని సంగతులు కొన్ని వాక్యాలు చాలా ఆశ్చర్యంగా కనిపిస్తాయి మనకి కాబట్టి వాటి అన్నిటి చూచలాగన నా కన్నులు తెరవము అంటే ఆయన కన్నులు ఉన్నాయి ఆయనకి కానీ ఆయన ఆత్మ నేత్రాలని ఇప్పబడాలా అనే విషయం అక్కడ చెప్తున్నాడు కాబట్టి మన కనులు తెరవబడటం అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనకు అవసరం ఎందుకంటే దేవుని వాక్యం అర్థం చేసుకోండి ఖచ్చితంగా దేవుని యొక్క పరిశుధాత్మ మనకు అవసరం ఆయన ఆత్మ లేకుంటే ఈ వాక్యం మనకు అర్థం కాదు ఈ వాక్యం సత్యాన్ని గ్రహించడానికి దేవుడు మనకు పరిశుధాత్మ అభిషేకం ఇచ్చింది అలా కాబట్టి ప్రతి వాక్యాన్ని మనం ఎట్లా చూడటా చాలా జాగ్రత్తగా చూడాలంట ప్రతి వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం పరిశీలించాలంట మనం పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యమైన సంగతులు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడంట అల్లలియా కొన్ని ఆశ్చర్యమైన సంగతులు ఏంటంటే చూడండి శిష్యుల కాలంలో కూడా చాలా విషయాలు దేవుడు బయలుపరిచిండు వాళ్ళకి ఎన్నో విషయాలు దేవుడు బయలుపరిచిండు కానీ వాళ్ళు ఏసుప్రభు ఉపమానాలు చెప్పినప్పుడు ఎన్నో ఉపమానాలు యేసుప్రభు చెప్పిండు ప్రతి ఉపమానం వాళ్ళకి అర్థం కానప్పుడు ఆయన ఏం చేసిండు వాళ్ళు వచ్చి పక్కన ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు వచ్చి అడిగిండు ప్రభావ ఈ ఉపమాన భావం అర్థమైంది మాకు అని అడిగినప్పుడు అప్పుడు దేవు వాళ్ళకి చెప్పిండు ఈ ఉపమాన భాగం ఇది విత్తనం గురించి ఉపమానం అనేకమైన విషయాలు ఆ ఆ స్త్రీ పిండి గురించిన ఉపమానం పర్లోక రాజ్యం వల గురించి అవన్నీ విషేదీకరణ చెప్పిండయన కానీ వాళ్ళు ఎప్పుడైతే దేవుని సంపూర్ణంగా ఎదిగి ఆత్మలో ఎదిగి వాళ్ళు ఎప్పుడైతే ఆయన ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్న తర్వాత కొంతకాలానికి ఏమైంది వాళ్ళు దేవుని సేవ చేయటం ఆరంభించింది ఆయన ఆహ్వానం ఆయన పర్లోక రాజ్యం వెళ్ళేటప్పుడు ఆహ్వాహం ఎన్నో విషయాలు యహంస వార్తలు చూస్తామను ఎన్నో విషయాలు ఆయన చెప్పాలనుకుంటే యేసు ప్రభు అంటాడు నేను మీకు ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటున్నాను కానీ మీరు ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు మీరు వాటిని సహించారు కాబట్టి ఆదరణకర్త కొరకు మీకు మీరు కనిపెట్టమని అవన్నీ మీకు అనుగ్రహిస్తుందని అవన్నీ వాళ్ళు జ్ఞాపకం చేసుకొని ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని అప్పుడు వాళ్ళు పరిశుధాత్మ కొరకు కనిపెట్టుకున్నారు పెంత దినమందు వాళ్ళందరూ ఆ పండగ తీసుకుంటూ ఉంటే కింద వీళ్ళు మేడగది మీదకి వచ్చి ప్రార్థన చేస్తుందా దేవుని ఆత్మ బలంగా మీద వచ్చినప్పుడు అప్పుడు పేతురు ఇవన్నీ అర్థమైంది పేతురికి హలలియా ప్రతి ప్రవచనం అర్థమైంది ఆయనకి అర్థమైన తర్వాత వాళ్ళ పత్రికలు చూస్తే మనం చాలా యేసు ప్రభు చెప్పిన ఉపమానాల్లో ఏ ఆయన విశదీకరణ చెప్పిండో విషయాలు అవన్నీ వాళ్ళ పత్రికలు మనం చూస్తాం యాకోవ పత్రిక కానీ యోహాన్ పత్రిక గానీ ఇంకా మిగతా పేతులు రాసిన పత్రిక కానీ తీతు గానీ తీతు అంటే పౌలు రాసింది ఈ శిష్యులు ఇవన్నీ వాళ్ళు అర్థం చేసుకొని సంపూర్ణంగా వాళ్ళు ఎదిగి ప్రతి వాక్యాన్ని వాళ్ళు పరిశీలించి హలలుయ్య కాబట్టి ఇవన్నీ మనం ఏం చేయాలంట అవి చూడాలంటే మన కనులు తెరవబడాలా మన ఆత్మనేతలు అనేవి ఇప్పబడాలా మన ఆత్మ నేతలు ఇప్పబడకపోతే ఎప్పటి కూడా ఈ సత్యం మనకి అర్థం కాదు హలలుయ్య కాబట్టి అందుకే మనం మొదట మన ఏదిన్నా కానీ తర్వాత పౌరు ఒక విషయం అక్కడ చెప్తూ ఉంటాడు ఎన్నో వాక్యాలు మనం విన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తారంట కొంతమంది చూసిన పాషాలు చూస్తే ఒక ఆయన చెప్పిండు మీరు పరలోకి రాజ్యం పోవాలంటే ఏం చేయాలా మీరు ఆదివారం చర్చకొసి చాలు దేవుడు నమ్ముకుంటే సవాళ్ళు పర్లోక రాజ్యం పోతున్నారు అంటారు మీరు ఎట్లా జీవించినా పర్లోక రాజ్యం పోతున్నారు అంటారు కాబట్టి అట్లా లేదు వాక్యం చూడండి అందుకే మనం పరిశీలించాలి అవి అన్నింటి అర్థం చేసుకోవాలి ఒక విషయాన్ని ఒక వాక్యం అని కాదు ప్రతి వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అందుకే పౌరు కూడా హెబ్రిల్ రాసిన పత్రికలో ఒక వాక్యం చూపిస్తాడు పౌరు చూడండి ఒకసారి హెబ్రిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదకొండవ వచ్చింది చాలా విషాదపరచుట చాలా కష్టం అంటు చూడండి ఇందుని గుర్చి అంటే పైన రాసింది దేని గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వింటకు మందులైనందున వాటిని నిషిదపరచుట విషాదపరచుట కష్టము అంటే ఎందుకు కష్టం అంటే చూడండి కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవక్తులలో మొదట మూలపాఠంలోనూ ఒకడు మరలా మీకు బోధించవలసి వచ్చాను అంటే చూడండి ఒక విధాన్ని బట్టి చూస్తే మనం బోధించేలాగా ఉన్నాము ఒక దశలో ఒకప్పుడు కానీ మరలా చూస్తే మరలా బోధించాల్సి వస్తుంది చాలా ఆశ్చర్యంగా ఈ వాక్యం ఒకసారి చూసి కానీ వాక్యము చదువుతూ ఉంటే ఒకప్పుడు మనం ధైర్యంగా దేవుడి వాక్యం ప్రకటించను కానీ ధైర్యంగా ఆయన సత్యను ప్రకటించను కానీ ఇప్పుడు ఎందుకు ప్రకటించలేకపోతున్నాం మరలా ఎందుకు చెప్పాల్సిందంటే మనం వింటడమే కానీ అనేక సంగతులు ఆయన బయలుపరచాలనుకునే కానీ మనం ఎట్లున్నామంట వినేలాగా లేవంట కాబట్టి మనం వినాలా మన చెవులు వినాలా మన కళ్ళు చూడాలా కాబట్టి అందుకే ఇవన్నీ ఆశ్చర్యమైన సంగతులు చాలా ఉంటాయి మన బైబుల్లో చూస్తే ఇవన్నీ ఆశ్చర్యంగానే ఉంటాయి కదా మొదట మనం దేవుని సువార్త ప్రకటించి మరలా మరలా నీకు మొదటి నుంచి మరలా సువార్థ ప్రకటించాల్సి వస్తుందంటే ఆశ్చర్యమే కదా ఒక చెప్పాలంటే నువ్వు దేవు మనం దేవుని సేవ చేస్తూ మనం ఒకప్పుడు దేవుని స్వార్త మనం ఎన్నో ప్రాంతాలు ప్రకటించి మళ్ళీ ప్రకటించుకుని ఉంటే మళ్ళీ ఏ రేవాలు వచ్చి అది చాలా ఆశ్చర్యం కనిపిస్తుంది కదా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంట మనం మొదటి చూస్తే ప్రకటించేవారులాగా ఉన్నామంట కాబట్టి ఇప్పుడు మనం ప్రకటించేవారులాగా లేవంట కాబట్టి మనం ప్రకటించాలా అనే విషయం అక్కడ చెప్తున్నాడు అందుకే ఇక్కడ పేతులు ఆ విషయం జ్ఞా జ్ఞాపకం చేస్తారు చూడండి పేదలు రాసిన మొదటి పత్రిక ఇతర రాష్ట్ర మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చింది చూడండి రెండో పత్తి రెండో పేత్ రెండో పేతులు మొదటి అధ్యాయము పన్నెండవ వచ్చి చూడు కాచబడి ఉన్ను చూడండి పేతులు ఒక విషయం చెప్తున్నారు చూడండి కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను ఒకవేళ సత్యంలో మనం స్థిరపరచబడి ఉన్నా కానీ వీటిని గురించి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నాను కాబట్టి ప్రతి క్షణం మనం అవి జ్ఞాపకం చేయబడుతూనే ఉంటాయి హలలుయ్య దేవుడు ప్రతి క్షణం మనకు ఇవన్నీ జ్ఞాపం చేస్తూ ఉంటాడు మనం సత్యంలో ఉన్నాం మనం దేవుళ్ళు ఉన్నాం అని అనుకోవడానికి వీల్లేదు ప్రతి క్షణం దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు ఆయన ప్రతి క్షణం మనను హెచ్చరిస్తూనే ఉంటాడు కాబట్టి మన సత్యంలో దేవుల్లో ఉన్నాం ఆయన వాక్యంలో ఉన్నాం అనుకుంటే కాదు కాబట్టి ప్రతి దశలో మనం పరిశీలించుకుంటూ ఉండాలా అనే విషయం అక్కడ చెప్తుండు తర్వాత యేసుక్రీస్తు చూడండి పేతుడు ఒక విషయం చెప్తా ఆయన వృద్ధాంతలు ఉన్నప్పుడు అనుకుంటా ఈ పత్రిక రాసి ఉంటాడు వృద్ధాంతలు ఉన్నప్పుడు రాసి ఉంటాడు ఏమండి అక్కడ మన ప్రభుయ్య యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసిన విరిగి అంటే రెండు గుడారాలు అక్కడ కనిపిస్తున్నాయి నా గుడారం అంటే మన జీవిత విధానం అంతేనా మన ఒక విధంగా మనం శారీరకంగా చూడవచ్చు కాబట్టి మన గుడారం త్వరగా విడిచిపెట్టాలా కాబట్టి మన కాలం ముగించుకుంటుందని విషయం చెప్తున్నా అయినా కానీ చూడండి ప్రభు నా గుడారం త్వరగా విడిచిపెట్టవలసి అని నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుటే న్యాయమని ఎంచుకొని చున్నాను చూడండి ఆయన గుడారం అంటే ఆయన ఆయన ఆయన ఏసు ప్రభులో ఉన్నంత కాలము ఈ సంగతులన్నీ మనం ఏం చేయాలంట మనం జ్ఞాపకం చేయాలంట హలలీయ గుడారం అంటే ఈ భూమి మీద మనం ఉన్నాం మనం ఒక ఒక భారతదేశంలాగా మనం ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి గొరెందలసిన పత్రికలో చూస్తే ఐదార్ దేవులు చూస్తే తెలిసిపోతుంది అది ఏం గుడ అది శిథిరం ఈ ఈ లోకంలో ఉన్న గుడారం అనేది అది శిథిమైపోవలసి కాబట్టి అది శిథిరమైపోయినా కానీ అసలైన గుడారంలో మనం ఉన్నామంట కాబట్టి అది ఉన్నంతకాలం మనం ఏం చేయాలంట మన మన సేవ జీవితం మన ఉన్నంతకాలం మన కాలం ముగిసినంత వరకు ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేస్తూ ఉండాలంట ఎందుకంటే ఈ విషయాలు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి దేవుని వాక్యము ఒకసారి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది ఒకసారి ఎంతో కష్టతరంగా ఉంటుంది కాబట్టి అవన్నీ మనము అవన్నీ తెలుసుకోవాలా అవన్నీ మన మన కనులు విప్పబడాలా మన ఆత్మ నేత్రాలను విప్పబడాలా దేవుని ఆత్మ మనకు అవసరం పరిశుధాత్మ అభిషేకం మనకు ఎంతో అవసరం కాబట్టి పేతులు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఆయన చనిపోయి కూడా ఎన్నో సంవత్సరాలు అయింది కానీ ఆయన చనిపోయినా కానీ ఇవన్నీ దేవుడు మనకు మరలా తిరిగి జ్ఞాపకం చేస్తున్నాడు హలలుయ్య కాబట్టి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలా ప్రతి వాక్యాన్ని మొదట మనకి ఏ ఏవైతే మనకు బయలుపరచబడిందో మొదటి దేవుడు ప్రభు మనకి ఏవైతే చూపించిందో ఆ సత్యంలో మనం సంపూర్ణంగా మనం స్థిరంగా మనం ఉండాలా అనే విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు హలలుయ్య చూడండి ఇంకొక వాక్యం చూసి నేను ముగించేస్తాను కొరంద పత్రిక రెండో కొరంది ఐదో అధ్యాయం చూడండి అది దేనికి సంబంధించి రెండో అధ్యాయం ఐదో అధ్యాయం మొదటి వచ్చింది భూమి మీద మన గుడారము మైన ఈ నివాస స్థలం ఈ నివాసము శిథిలమైపోయినను చేతి కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకముందు మనకున్నదని ఎరుగుదము హలలుయ్య చూడండి భూమి మీద ఈ గుడారము శిథిలమైపోతుందంట అలలీయ కాబట్టి శథిలమైపోవలసిందే కానీ అసలైన గుడారం మన ప్రభువే కాబట్టి ఆ గుడారంలో మనం మనం ఉన్నాం మన ప్రభులో మనం ఉన్నాం కాబట్టి ఈ విషయాలు మన అన్ని జ్ఞాపకం చేయాలా మనం దిగంబరంగా ఉండడానికి వీలేదు ఆయన దేవుడు మనకు వస్త్రాలు ఇచ్చిండు ఆత్మీయ వస్త్రాలు రక్షణ వస్త్రాలు దేవుడు మనకు అనుగ్రహించండు కాబట్టి మన ఈ గుడారంతకాలము మనం దేవుని సేవ చేస్తూ ఆయన సన్ని ఆయన సత్యను ప్రకటిస్తూ మన ఆయన నీతి సత్యను ప్రకటిస్తూ మనం ముందుకు పోవాలా అలాంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించాలా హలలుయా ఎవరి చిన్న వాక్యం గ్రహించాలి